అస్సలం అయికు వరహమతుల్లా వరకా అల్లందు వద్ద వలతు వసలము అలమల్లా నబీ అబాద్ అమ్మాబాద్ రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం ఈనాటి శీర్షికలో కూడా మనం స్వర్గానికి తీసుకెళ్లే సత్కార్యాల గురించి తెలుసుకుంటున్నాము అయితే మహాశైలారా ఎవరైతే ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలీ వసలంని విశ్వసిస్తారో ఇస్లాంపై స్థిరంగా ఉండి అవసరమైనప్పుడు హిజ్రత్ వలసపోవడానికి కూడా సిద్ధంగా ఉంటారో మరియు పోతారో ఇంకా ధర్మ పోరాటంలో పాల్గొనే అవసరం వచ్చినప్పుడు వెనుక ఉండకుండా అందులో కూడా పాల్గొంటారో అలాంటి వారికి స్వర్గంలోని ఎత్తైన ప్రదేశంలో దాని చుట్టూ ప్రాంతంలో පරක්ත සලාල්ලාහු අලයිහි වසල්ලම් ඉන් ලකු කෝටල් ලකු ගෘහලකු પૂචිස්තුනාරු දින්නි විෂයමල පරක්ත සලාල්ලාහු අලයිහි වසල්ලම් වාරී හදීතු ශ්‍රද්ධා ග වින්ටරනි ආශිස්සුනානු අන සෛමුන් ලිබන් ආමන බි ව අස්ලම ව హాජරා බි බයිතින් فِي رَبضِ الْجَنَّةِ ව බි බයිතින් فِي وَසතිල් ජන්නා వబిబైతిన్ ఫి అలల్ జన్నా వీ బైతిన్ ఫి ఆలా రఫిల్ జన్నా ఎవరైతే నన్ను విశ్వసిస్తారో ఇస్లాంపై స్థిరంగా ఉంటారో మరియు వలసపోతారో అలాంటి వారి గురించి స్వర్గం చుట్టుపక్కల్లో స్వర్గం యొక్క మధ్యలో స్వర్గం యొక్క ఎత్తైన ప్రదేశంలో ఉండే అటువంటి ఎత్తైన భవనాల్లో వారికి ఒక గృహం ఇవ్వబడుతుంది అన్నటువంటి పూచి నేను ఇస్తున్నాను ఈ హదీత్ ముసద్ర ఖాకి మరియు సునన్ని సాయిలో ఉంది షేఖ్ అల్వానీ రెహమహుల్లా గారు సెహహుల్ జామేలో దీనిని ప్రస్తావించారు ఈ విధంగా మహాశివులారా ప్రవక్తపై విశ్వాసం మరియు ఇస్లాంపై స్థిరంగా ఉండడం వలసపోయే అవసరం వచ్చినప్పుడు వలసపోవడం మనల్ని స్వర్గానికే కాదు స్వర్గంలో ఉన్నత స్థలాల్లో ఎత్తైన ప్రదేశంలో స్వర్గం యొక్క మధ్యలో మంచి గృహాలకు కూడా అరునిగా చేస్తాయి అదే హదీతిలో మరో విషయం ప్రవక్త సలల్లాహు ఇస్లం తెలియపరిచారు ఆమ నబీ వల వజాహద బిబై తిన్ఫి రబిల్ జన్న వీబై తిన్ఫీ వసతిల్ జన్ ఓ విబైతిన్ఫీ ఆలా ఉరఫిల్ జన్న మరెవరైతే నన్ను విశ్వసించి ఇస్లాంపై స్థిరంగా ఉండి ధర్మయుద్ధంలో పాల్గొనే అవసరం వస్తుందో అందులో కూడా పాల్గొంటాడో అలాంటి వారికి స్వర్గపు చుట్టుపక్కల్లో దాని మధ్యలో దాని ఎత్తైన ప్రదేశంలోని ఎత్తైన భవనాల్లో వారికి గృహం లభిస్తుంది ఈ విధంగా మహాశివలార ఇలాంటి సత్కార్యాలలో కూడా మనం ముందు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉండాలి ఇంకా స్వర్గానికి తీసుకెళ్లే సత్కార్యాల్లో ప్రవక్త సలల్లాహు అలై వసల్లం వారి యొక్క బాటను స్థిరంగా అనుసరించడం ప్రత్యేకంగా ఏ ప్రాంతంలో ఏ సమయంలో ఏ సందర్భంలో ప్రజలు విభేదాల్లో పడి ప్రవక్త విధానానికి దూరమవుతూ ఉన్నారో ప్రవక్త సల్లల్లాహు అలైస్లం వారి ఒక్కొక్క సాంప్రదాయాన్ని విడనాడుతున్నారో అలాంటి సందర్భంలో ప్రవక్త సాంప్రదాయాన్ని స్థిరంగా ఆచరిస్తూ ఉండడం స్వర్గ ప్రవేశానికి అర్హున్నిగా చేస్తుంది ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం వారు తెలిపారు వల్లది ఇన్ఫ్ సిబియది నా ప్రాణం ఎవరి చేతిలో ఉందో అతని సాక్షి నాను చరసంగం మీరు డెబ్బై మూడు వర్గాల్లో చీలిపోతారు అందులో కేవలం ఒక వర్గం మాత్రమే స్వర్గంలోకి వెళ్తుంది మిగతా డెబ్బై రెండు వర్గాలు నరకంలోకి వెళ్తారు అయితే మరొక లేఖనం ప్రకారం వారు ఎవరు స్వర్గంలో వెళ్ళేవారు అని ప్రవక్త సలహు అలీ వసలం వారిని ప్రశ్నించినప్పుడు ఈరోజు నేను నా సహచరులు ఏ ధర్మంపై ఏ మార్గంపై ఉన్నారో అదే మార్గంపై ఉండడం జమాఅత్ను స్థాపించి జమాతతో ఉండడం ఇలాంటి చీలికల్లో పడకుండా ప్రవక్త సాంప్రదాయాల్ని స్థిరంగా ఆచరిస్తూ ఉండడం అని ప్రవక్త సలల్లాహు అలీ వసలం వారు తెలిపారు ఇంకా మహాశివులారా స్వర్గానికి తీసుకెళ్లే సత్కార్యాలలో మస్జిద్ నిర్మాణం మస్జిద్ నిర్మాణం సంపూర్ణంగా ఒకే వ్యక్తి మస్జిద్లో నిర్మించడం కానీ లేదా మస్జిద్ నిర్మాణంలో మన తాహతు ప్రకారం మనం పాలు పంచుకోవడం కానీ మనకెంత శక్తి ఉందో అంత భాగం అందులో కలపడం కానీ ఇది కూడా మస్జిద్ నిర్మాణంలో లెక్కించబడుతుంది ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం తెలిపారు ఎవరైతే అల్లాహ సంతృష్టి కొరకు అల్లాహ్ సంతృష్టి కొరకు ఒక మస్జిద్ నిర్మించారో అల్లాహ్ వారి కొరకు స్వర్గంలో ఒక గృహం నిర్మిస్తాడు అల్లాహు కొరకు ఎంత అదృష్టం గమనించండి మరొక ఉల్లేఖనంలో ఉంది షేఖల్బానీ రహమౌల్లా సహీ తరగీబ్లో దానిని పేర్కొన్నారు మంబనా మస్జిదన్ లా యురీదు బిహి రియా అన్ వలాతన్ బనల్లాహోలహో లహు తన్ బిహి ఫిల్ ఫిల్జన్న ఎవరైతే అల్లాహ కొరకు మంచిది నిర్మించారో ఆ నిర్మించడం ద్వారా చూపుగోలుతనం మరియు పేరు ప్రఖ్యాతులు పొందాలి అన్నటువంటి ఏ ఉద్దేశాలు లేవో అల్లాహ లాంటి వారి గురించి స్వర్గంలో ఒక ఇల్లు నిర్మిస్తాడు ఇంకా మహాశివులారా స్వర్గానికి తీసుకెళ్లే సత్కార్యాలలో అదాన్ అదాన్ ఇవ్వడం అదాన్ యొక్క సమాధానం పలకడం ఇవన్నీ కూడా వస్తాయి అదాన్ ఇచ్చే ఘనతలో ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలి వసలం తెలిపారు మీ ప్రభువు ఆ మేకల కాపరితో చాలా సంతోషిస్తాడు కుండల్లో మేపటానికి వెళ్తాడు నమాజ్ టైం అయిన వెంటనే అదాన్ ఇచ్చి అతను నమాజ్ చేస్తాడు అప్పుడు అల్లా అంటాడు చూడండి నా ఈ ఉందురు ఉందరూ ఇలా అబ్దిహాదా చూడండి నా ఈ దాసు యు అద్దిన్ వయుసల్లి వయ హాఫుమిన్ని కేవలం నాతో భయపడి మాత్రమే అతను అదా నమాజ్ చేస్తున్నాడు కథ గఫర్ తులి అబ్దివాద్ హల్ తుహుల్ నేను నా ఈ దాసుని క్షమించి అతన్ని స్వర్గంలో ప్రవేశించాను ఈ హదీత్ను కూడా షేక్ అల్బానీ రెహమాల్లా సహేహుల్ జామేలో ప్రస్తావించారు ఇంకా మహాశవులారా ఇవిని మాజా ముసద్ర ఖాక్యంలోని హదీత్ షేఖ్ అల్బానీ సహేహుల్ జామేలో పేర్కొన్నారు మన్ అదన ఇతనతే యాషరసన ఎవరైతే పన్నెండు సంవత్సరాల వరకు అజాయిస్తూ ఉంటారో వజ బహుల్ జన్న అతని గురించి స్వర్గం విధి అవుతుంది వ కుతిబల బితఅీన్ హి కుల్లయోమిన్ సిత్తూ నహసన మరియు అతని ప్రతి అదాన్కు బదులుగా ప్రతిరోజు అరవై పుణ్యాలు లిఖించబడతాయి ఓ వి కుల్లి ఇకామతిన్ సలాథూ నహసన మరియు ప్రతి ఇకామత్కు బదులుగా ముప్పై పుణ్యాలు అతనికి ప్రసాదించబడతాయి ఇంకా మహాశివులారా ఎవరైతే అదాన్ యొక్క సమాధానం పలుకుతారో వారు కూడా స్వర్గంలో ప్రవేశిస్తారు సెహ్ హదీత్లో ఉంది ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం ఒక ప్రయాణంలో ఉన్నారు నమాజ్ టైం అయిన వెంటనే బిలా రజ అల్లాహోతన గారికి అదాన్ ఇవ్వమని ఆదేశించారు ఆ తర్వాత చెప్పారు మన్ కాల మిస్లహాద్ యకీన్ అన్ దఖల్ అల్ జ ఎవరైతే బిలాల్ ఇచ్చిన అదాన్ పలుకులు పలుకుతూ ఉంటాడో సంపూర్ణమైన నమ్మకంతో అలాంటి వ్యక్తి స్వర్గంలో ప్రవేశిస్తాడు ముస్లిం షరీఫ్లోని మరో లేఖనంలో ఉంది ప్రవక్త సలహు అలైస్ తెలిపారు ఎవరైతే అదాన్ విన్నప్పుడు మొహద్దీన్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అంటే అతను కూడా అల్లాహూ అక్బర్ అల్లాహు అక్బర్ ఈ విధంగా చివరి వరకు ప్రతి పదానికి అదే తిరిగి సమాధానం చెప్పాలని ఆదేశిస్తూ హయ్యా అల సహ హయ్యా అల్ ఫలా అన్న సందర్భంలో లాహౌలవలా కువత ఇల్లా బిల్లాహ అని చెప్పి ఎవరైతే ఈ అదాన్ యొక్క సమాధానం తన హృదయాంతర విశ్వాసంతో ఇస్తాడో దహలల్ జన్న అలాంటి వ్యక్తి స్వర్గంలో ప్రవేశిస్తాడో అని శుభవార్త ఇచ్చారు ఈ విధంగా మహాశివులారా అదాన్ యొక్క సమాధానం ఇవ్వడంలో కూడా మనకు గొప్ప లాభం ఉంది ఇంకా సోదర సోదరి వనరులారా మంచి విషయం విన్నాము అదాన్ ఇవ్వడం పన్నెండు సంవత్సరాలు అదాన్ ఇచ్చిన వారికి ఏంటి పుణ్యం మరియు అదాని యొక్క సమాధానం ఇచ్చిన వారికి కూడా స్వర్గప్రవేశ భాగ్యం లభిస్తుంది అని విన్న తర్వాత ఎప్పుడెప్పుడు వృధు భంగం అవుతుందో వృధు చేసుకోవడం వృధు చేసుకున్న తర్వాత రెండు రకాతులు నమాజ్ చేయడం ఇది కూడా స్వర్గప్రవేశానికి కారణమవుతుంది దీనికి సంబంధించిన హదీత్ టైన్షాల్లా మనం తెలుసుకుందాము ఒక సందర్భంలో ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం బిలాల్ రదయ్యల్లాహొ తలానుహ్ పిలిచారు ఫకాల్ فدعا بلالاً فقال يا بلال بما سبقتني الى الجنه اني دخلت البارحه الجنه فسمعت خشخشتك امامي بلال نیو 나칸테 ముండు స్వర్గంలో ఇలా నాకు తారసపడ్డావు నేను గత రాత్రి స్వర్గంలో ప్రవేశించాను అక్కడ నాకంటే ముందు నీ చెప్పున పదానిని నీవు నడుస్తున్న ధ్వనిని విన్నాను అయితే నువ్వు చేసే సత్కార్యం ఏంటి అప్పుడు బిలా రజల్లా హోతారని చెప్పారు యా రసూలల్లాహ్ మా అద్దం తు కత్తు ఇల్లా సొల్ై తురఖా నేను ఎప్పుడు అదా ఇచ్చినా రెండు రకాతులు నమాజ్ చేస్తాను వలా అసోబని హన్ కత్ ఇల్లా తవద్ద నాకు ఎప్పుడు వదు భంగమైనా నేను వెంటనే వదు చేసుకుంటాను అప్పుడు ప్రవక్త సలల్లాహు అయి సలం తెలిపారు బిహాదా దీని కారణంగా నేను నీవు నాకంటే ముందు తారసపడ్డావు నాకంటే ముందుని చెప్పుల శబ్దాన్ని నేను విన్నాను అయితే మహాశివులారా ఇక్కడ ఈ హదీసు విన్న తర్వాత ఎలాంటి కన్ఫ్యూజన్కు మనం గురి కాకూడదు అంటే బిలాల్ ప్రవక్త కంటే ముందు స్వర్గంలో పోయాడు అన్న భావం ఇది కాదు సమక్తని ఇలా జన్న స్వర్గంలో వెళ్ళినప్పుడు నాకంటే ముందు వెళ్ళావు అని కాది ప్రవేశించావు అన్న భావం ఇక్కడ కాదు మరొకటి ఇక్కడ అదానిచ్చినప్పుడల్లా రెండు రకాతులు చేయడం వదు భంగమైనప్పుడల్లా వదు చేయడం దాని యొక్క ఘనత తెలుపబడుతుంది ఆ రకంగా దాన్ని ఆలోచించి అలాంటి సత్కార్యాల్లో మనం ముందు ఉండే ప్రయత్నం చేయాలి కానీ ఇలాంటి హదీసు విన్న తర్వాత స్వయంగా సహావాలకు రానటువంటి సందేహాలు మనం రావడం కొత్త ప్రశ్నల్ని లేపడం కొన్ని సందర్భాల్లో ఇలాంటి ప్రశ్నలు వేయడం కూడా తప్పు అని పూర్వధర్మ పండి పండితులు తెలిపినప్పుడు అలాంటి సందర్భంలో మనం మౌనం వహించాలి నాకు వచ్చిన సందేహం ప్రతిదానికి సమాధానం దొరకాలి అని కాదు కొన్ని సందర్భాల్లో ప్రశ్నలు కూడా తప్పుగా ఉంటాయి ఇంకా మహాశవులారా స్వర్గంలో చేర్పించే సత్కార్యాల్లో వుధు తర్వాత చదివే దువా కూడా ప్రొఫెసర్ అల్లాహల్సిన తెలిపారు ఎవరైతే సంపూర్ణంగా వధు చేసిన తర్వాత అషదు అల్లాహ ఇల్లాహ ఇల్ అల్లాహు అహదహు లాషరిఖ వా అన్న మొహమ్మద్ అన్ అబ్దుహు రసూలుహు చదువుతారో వారి కొరకు ఎనిమిది ద్వారాలు స్వర్గపు యొక్క ఎనిమిది ద్వారాలు తెరవబడతాయి వాటిలో నుండి ఎందులో నుండైనా అతను ప్రవేశించవచ్చు అలాగే మహాశివులారా ప్రతి వధు తర్వాత నమాజ్ చేయడం కూడా స్వర్గానికి స్వర్గ ప్రవేశానికి అర్హున్నిగా చేస్తుంది బుఖారీ ముస్లింలు వచ్చిన హదీత్ ప్రకారం ఒక సందర్భంలో ప్రవక్త సల అల్లాహు ఇస్లం మిలాల్ రజయల్లాహోతను గారిని అడిగారు నీవు ఇస్లాం స్వీకరించిన తర్వాత నుండి ఏ సత్కార్యాలు చేశావు నేను నీ చెప్పుల ధ్వనిని శబ్దాన్ని స్వర్గంలో నాకంటే ముందు విన్నాను అప్పుడు విలాల్ రజయ్యల్లాహోతను తెలిపారు ఏ ఆచరణ పట్లయితే నాకు గొప్ప ఆశ ఉందో అదేమిటంటే రాత్రి వేళ కానీ పగటి వేళ కానీ ఏ సందర్భంలో నాకు వుధు భంగమైపోయినదో వెంటనే నేను వుజూ చేసి రెండు రకాలు నమాజ్ చేస్తూ ఉంటాను వెంటనే వుజూ చేసి అల్లాహ్ నాకు నా కొరకు రాసినంత నా దృష్టంలో ఉన్నంత నమాజ్ నేను చేస్తాను అని బిలాల్ రజయ్యల్లాహోతను సమాధానం పలికారు కేవలం ఇది బిలాల్ రజయల్లాహోతను గారి గురించే ప్రత్యేకమైన విషయం కాదు సహీ ముస్లిం షరీఫ్లోని హదీఫ్లో ప్రఫక్త సల్ల అలెస్ని తెలిపారు మన్ తవద్దో అఫ్ అహ్సనల్ ఉదు అసోమ్ మసల్లార ఖాతయిన్ ఎవరైతే సంపూర్ణంగా మంచి విధంగా వుధూ చేసి రెండు రకాతులు నమాజ్ చేస్తారో మన్ తమద్ద అఫ్ అహ్సనల్ ఉదు అసూమ్ మసల్లార ఖాతయిన్ ఎవరైతే వదు చేస్తారో సంపూర్ణంగా మంచి విధంగా వజు చేసి రెండు రకాతులు నమాజ్ చేస్తారో సుమ్మ యుక్బీలు యుక్బిలు అలీహి మికల్బిహి వవజ్హి మనసు పెట్టి మరియు ముఖము కూడా అటు ఇటు త్రిప్పకుండా పూర్తి శ్రద్ధ భక్తులతో ఆ రెండు రకాలు నమాజ్ చేస్తాడో వజబత లహుల్ అలా చేసిన వారి కొరకు స్వర్గం విధి అవుతుంది అల్లాహోర్ అల్లా ఇలాంటి సద్భాగ్యం మనందరికీ ప్రసాదించుగాక ఇంకా మహాశివులారా స్వర్గానికి తీసుకెళ్లే సత్కార్యాలలో ఐదు పూటల నమాజ్ పాబందీగా చేయడం దీనికి సంబంధించిన హరీతులు ఎన్నో ఉన్నాయి స్వయంగా ఖురాన్లో కూడా ఎన్నో ఆయతలు ఉన్నాయి వల్ల అలా సొలాతిహిం యున్లాయికల్ వారిన్ సురతుల్ మిన్నుల్లోని ఆయతులు ఎవరైతే నమాజులను పాబందీగా పాటిస్తూ ఉంటారో అలాంటి వారే జన్నతుల్ ఫిర్దౌస్కు వారతులు అవుతారు అందులో వారు శాశ్వతంగా ఉంటారు సురణ్ అబిదావుద్ల్ అబమాదా అబిన్ సామిత్ రదయ్యల్లాహుతను ఉల్లేఖించిన హదీద్ షఖల్బానీ రహమాల్లా సహీ ఉల్ జామీలు ప్రస్తావించారు ప్రవక్త సలల్లాహు అలసలం తెలిపారు ఖంసు సలవాతిన్ కతబహున్నల్లాహు అల అయిబాద్ ఐదు పూటల నమాజులు అల్లా ప్రజలపై వాటిని విధిగావించాడు వాటి హక్కులు అని ఈ ఐదు పూటల నమాజులను ఎలాంటి చులకనగా విలువలేనివిగా చూడకుండా అందులో ఏ ఒక్క నమాజును కూడా రుదా చేయకుండా ఐదు వేల నమాజు పాబందీగా పాటిస్తూ ఉంటాడో అల్లాహ అతన్ని స్వర్గంలో పంపిస్తాడని తనకు తాను వాగ్దానం చేసుకున్నాడు అల్లాహు అక్బర్ గమనించండి అల్లా నీవు ఈ పని చెప్పకుండా చెయ్యాలని ఎవరైనా అల్లాకు చెప్పగలుగుతాడా ఎవరు లేరు ఎవరిలో ఆ శక్తి లేదు కానీ అల్లాహకు దాసుల కొన్ని సత్కార్యాలు ఎంత ప్రియమైనవిగా ఉంటాయంటే ఆ కార్యం చేసిన వారి గురించి ప్రతిఫలం ఇస్తానని అల్లా స్వయంగా తనకు తాను వాగ్దానం చేసుకుంటాడు అతను వాగ్దానం చేసుకోకపోయినా ఎవరి ఏ రవ్వంతా అన్యాయం చేయనివాడు కానీ బలహీన విశ్వాసులకు మరింత నమ్మకం కలగాలని ఏమంటున్నాడు కానలహు అయిందల్లాహి అహదున్ ఐదు జన్ అతన్ని స్వర్గంలో చేర్పించడానికి అల్లాహు తాల వాగ్దానం చేశాడు ఓమల్లం యతి విహిన్న ఫలైసహు అయిందల్లాహి అహద్ ఎవరైతే ఈ ఐదు పూటల నమాజులు పాబందీగా చెయ్యరో వారి గురించి అల్లాహ వద్ద ఎలాంటి వాగ్దానం లేదు అల్లాహ తలచుకుంటే శిక్షిస్తాడు తలచుకుంటే క్షమిస్తాడు కానీ మహాశివరారా ఎవరిని క్షమిస్తాడు ఎలాంటి హృదయం ఎలాంటి మనస్సు ఎలాంటి సంకల్పం ఉన్నవారిని క్షమిస్తాడు అది తెలియదు అందుగురించి క్షమిస్తాడు అన్న పదంతో మోసపోకుండా శిక్షిస్తాడు అన్న పదంతో భయపడుతూ ఐదు పూటల నమాజ్ తప్పకుండా పాటిస్తూ ఉండాలి ముసరద్ అహ్మద్లోని ఓ లేఖనంలో ఉంది షేఖ్ అల్బానీ సహీ తరగీవ్లో ప్రస్తావించారు దీనిని ప్రవక్త సలహు అలి తెలిపారు మన్హాఫా అలవాతి హంస్ ఎవరైతే ఐదు పూటల నమాజులను పాబందీగా పాటిస్తాడో రుకు అహున్నీ ఆ నమాజుల రుకులను ఆ నమాజుల సజ్జాలను ఆ నమాజుల సమయాలను అంటే కోడి కానీ కాకి కానీ చుంచు కొట్టినట్లు కాదు తొందర తొందరగా చేసి వెళ్ళడం నమాజు ఏ పద్ధతిలో చేయాలో నిదానంగా ఆ పద్ధతిలో చేసే వ్యక్తి ఎవరైతే ఐదు పూటల నమాజులను వాటి రుకులు వాటి సజదాలు వాటి సమయాలతో పాటు పాబందీగా చేస్తాడో ఓ ఆలిమ అన్న హున్న హక్కుమ్మిని అందిల్లా ఆ ఐదు పూటల నమాజులు అల్లా యొక్క హక్కు దీనిని మనం తప్పకుండా నెరవేర్చాలి చెయ్యాలి అని అతను తెలుసుకొని ఉంటాడో దహలల్ జన్న స్వర్గంలో ప్రవేశిస్తాడు లేదా చెప్పారు వజబత్ లహుల్ జ అతని గురించి స్వర్గం విధి అవుతుంది లేదా చెప్పారు అతనిపై నరకం నిషేధించబడుతుంది గమనించారా నమాజ్ యొక్క ప్రాముఖ్యత ఎంత గొప్పగా ఉందో ఈ రోజుల్లో మన ఫజర్ నమాజుల సంగతి ఏమిటి ఈ రోజుల్లో చిన్న చిన్న కార్యాల్లో మనం ఐదు పూటల నమాజులను వాటిని సామూహికంగా చదవకుండా ఏదైతే వదులుతున్నామో అందులో మన విశ్వాసం ఎంత తరిగిపోతుంది స్వర్గానికి మనం ఎంత దూరమైపోతున్నాం అన్నటువంటి భయం మనకుందా అబుదావుద్లోని హదీదు ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం తెలిపారు అల్లహబ్బుల్ ఆలమీన్ తెలిపాడు అని ఇన్ని ఫరత్తు అలా ఉమ్మతిక నేను నీ యొక్క అనుచర సంఘంపై ఐదు నమాజులను విధిగావించాను మరియు నా వద్ద ఉన్నటువంటి ఒక వాగ్దానం ఏమిటంటే ఎవరైతే ప్రతీ నమాజ్ దాని సమయంలో పాబందీగా చేస్తూ ఉంటాడో అద్హల్ తుహుల్ జన్న అతన్ని నేను స్వర్గంలో ప్రవేశింపజేస్తాను ఓ మల్లం యులహింద మరి ఎవరైతే పాబందీగా చేయరో ఫలాహదలహు అయింది నా వద్ద అతని గురించి ఎలాంటి వాగ్దానం లేదు అల్లాహువా గమనించండి అల్లాహతల నాకు మీకు మనందరికీ కూడా హిదాయతి ఇవ్వుగాక సన్మార్గం చూపుగాక ఐదు పూటల నమాజ్ పాబందీతో దాని సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ సమయంలో రుక్కు సజ్జాలతో పాటు సామూహికంగా చేస్తూ ఉండే భాగ్యం ప్రసాదించుగాక ఇన్షాల్లా స్వర్గంలో తీసుకెళ్లే మరికొన్ని సత్కార్యాల గురించి తరువాయి భాగంలో తెలుసుకుందాము అస్సల వైకమ్మ వరమూల వబర్కత